పరిశుద్ధన మీకు వందాలనైనా మీ యొక్క వాక్యాన్ని జనించడానికి మీ సన్నిధికి మమ్మల్ని నడిపించినారు దాన్ని బట్టి మీకు వదనాల తండ్రి ఈ యొక్క సాయంత్రం సమయం మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి వాక్యంలో సత్యాన్ని గ్రహించలాగన మా యొక్క హృదయాలను సరిచేయండి ఓ ప్రభా శారీరకమైన క్రియల నుంచి మాకు విడుదల దయచేయండి పరిశుద్ధతలో సంపూర్ణతలో మేము జీవించలాగినా మీ నీతి సత్యాన్ని వెతికి దాన్ని పొందుకొని దాన్ని ప్రకటించే బిడుదగా మమ్మల్ని తయారు చేసి మీ రాకర వరకు సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆమెన్ హలూయా యోహను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం కొన్ని వారాల నుంచి మనము మటపు అనే బైబుల్ అంశం గురించి ధ్యానిస్తూ మనం ఎనిమిదవ వారం కదా వారము మటపు సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నప్పుడు కావలివాడు అనే అంశాన్ని చూస్తూ ఉన్నాం మటపు సంబంధించినదే కావలివాడు ఎవరు వాడు చేయాల్సిన పని ఏంది అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం మటపు గుండు యేసుప్రభుకి ఆ మటపు గుండును ప్రజల మధ్యలో దేవుడు దింపేస్తున్నట్లు మనము చూసినాం నీవు కావలివాణి వాళ్ళే ఉన్నప్పుడు ఏ రీతిగా నువ్వు జీవించాలా అన్న విషయాలు లేకపోయినా మనం ధ్యానించినాం నీకు ఏ పని అప్పగించబడింది అన్న విషయాన్ని మనం ధ్యానించినాం ఈరోజు మరి కొన్ని విషయాలు కావలి వానికి సంబంధించినవి ధ్యానిస్తున్నాం ఈరోజు దాన్ని ముగించుకుందాం వచ్చేవారం ఇంకొంచెం ముందుకు వెళ్దాం వ్యూహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి కింది వరకు పద్దెనిమిది నుంచి ఇరవై వచనం వరకు దేవుని మూలంగా పుట్టియున్న వాడెవడను పాపము చేయడు అని ఎరుగుదము దేవుని బిడ్డలు పాపం చెయ్యలేరు అన్న విషయం చూపిస్తున్నాడు దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను గనుక దుష్టుడు ముట్టడు నిన్ను నువ్వు భద్రము చేసుకోవాలా అన్న విషయం ఇక్కడ రాయబడింది నిన్ను వాడు ముట్టలేడు దుష్టుడు నిన్ను ముట్టకుండా ఉండాలా అనే విషయం ఇక రాయబడింది ఎందుకంటే నువ్వు దేవుని మూలంగా పుట్టినప్పుడు నిన్ను దుష్టుని ఎందుకు ముడతాడు నువ్వు దేవుని మూలంగా పుట్టకపోతేనే నువ్వు దుష్టుని ఆధీనంలో ఉంటావు కానీ ఈ వాక్యం ఏం చెప్తుంది నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి నిన్ను నువ్వు కాపాడుకోవాలి నిన్ను నువ్వు జాగ్రత్తగా భద్రం అంటే ఏం చెప్పండి ఎవరైనా ఏం చేస్తారు మా మేము నేను ఒక పని చేస్తాను నేను ఎక్కడన్నా పోయినప్పుడు నాకు గిఫ్ట్లు ఇస్తూ ఉంటాను ఎక్కడన్నా పోయి పని చేసినప్పుడు ఏమైనా వాళ్ళు వీళ్ళు పిలిపిస్తూ ఉంటారు పిలిపించి ఒక గంట సేపు మాట్లాడంటారు ఏదో విషయాలు మాట్లాడతాం మాట్లాడితే దాని తర్వాత ఏదో బహుమానం ఇస్తారు నేను అది చూడండి దానికి అంతా రంగు పేపర్ అవన్నీ అతకబెట్టి చేస్తారు కదా గిఫ్ట్ అంటే గిఫ్ట్ కవర్ కట్టిస్తారు అది తీసుకొచ్చి చేంజ్ చేస్తాను మెల్లిగా మంచం కింద పడేస్తాను దాన్ని ఓపెన్ చేయండి మళ్ళీ ఎవరైనా ఎక్కడైనా పండగలు ఉంటే ఎవరైనా ఎవరైనా పిలిపిస్తే వాళ్ళ ఇంటికి పోయి అదే గిఫ్ట్ ఇచ్చేస్తాను దాంట్లో ఏముందో చూడండి నేను సరే తీసినా సోన్వా నువ్వు నువ్వు గిఫ్ట్ కొనవు అని అనుకోవచ్చు గిఫ్ట్లన్నీ తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టుకోవాలా ఇంట్లో నిండిపోతాయి గిఫ్ట్లు అవన్నీ ఆ షెల్ఫ్ అన్నీ నిండిపోతాయి గిఫ్ట్లు కప్పులు రకరకాల మెమెంటోలు ఫుల్ నిండిపోయినాయి అన్నీ సంచిలో పడేసి అంటే మూడగట్టి పైన పడేసినాను అందరు చూపించుకోవాలి నాకు ఎన్ని గిఫ్ట్ వచ్చినాయి ఎన్ని కప్పులు వచ్చినాయని కొన్ని మట్టుకు ముఖ్యమైన గిఫ్ట్లని భద్రం చేసుకుంటాం ఎందుకు చేసుకుంటాం దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు వేరే వాళ్ళకి అని మన జీవితం కూడా ఒక గిఫ్ట్ లాంటిదే ఎందుకు ఆయన మూలంగా పుట్టినాం ప్రయాధనముగా ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు మనము ఆయన సొత్తు అన్న వాక్యం చూసినామా మనం ఆయన సొత్తు అంటే ఆయన ఆయన ప్రాపర్టీ ఆయన గిఫ్ట్ మనం ఆయన కొనుక్కుంటూ మనల్ని నీకు నీ శరీరం మీద అధికారం లేదు నీ జీవితం మీద నీకు అధికారం లేదు ఆయన సొత్తు నువ్వు ఆయన సొత్తు నీకెట్లా అథారిటీ ఉంది నీ శరీరం మీద నీ జీవితం మీద నీకు అథారిటీ లేదు ఒక్కసారి నువ్వు ఆయనకు సమర్పించుకున్నాక ఆయన ఏం చేస్తే ఆయన ఏం చేయమంటే నువ్వు అది చేస్తా పోవాలంతే నీ బాధ్యత ఆయన మూలంగా పుట్టినవాడు అంటే ఏసు ప్రభు దాన్ని తన ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను రక్షించుకున్నాడు నేను నేను నిన్ను కని ఉన్నానంటున్నాడు ఎప్పుడు ఎప్పుడైతే నీ జీవితాన్ని సమర్పించుకుంటావు ప్రవ్వా నేను పాపిని నా పాపపు జీవితం నుంచి నాకు విడుదల దయచేనైనా నాకు బదులుగా నువ్వు మరణించిన నీకు వందనాలు ప్రవ్వా నా పాపాలు క్షమించిన నన్ను బిడగా స్వీకరించో అన్ని ఎప్పుడైతే అంటావో ఆమెనని నువ్వు నూతనంగా జన్మిస్తున్నావు అంటే ఆయన మూలంగా పుడుతున్నావు ఆయన మూలంగానే పుట్టినా మనం అందరం కదా అని చనిపోకుంటే నువ్వు కొత్త జన్మ అనుభవంలోకి వస్తుంటేవా ఎట్టి పరిస్థితిలో రాలేం కాబట్టి ఆయన శిలో మీద తన జీవితాన్ని త్యాగం చేసిండు కాబట్టి ఆయన మూలంగా మనం పుట్టినాం అంటే ఆయననే కారణం మూలం అంటే కారణం ఆయన కారణంగా మనం పుట్టినాం అంటే ఆయన మరణము ఒక కారణంగా మనల్ని ఈ లోకంలో పుట్టింపజేసింది నూతనంగా అంటే శారీరకమైన జీవితము మొదటిది రెండవది ఆత్మీయమైన జీవితం నికోదిమతో అదే మాట్లాడిన విషయం ఒక ఇంత పెద్ద వ్యక్తి మళ్ళీ తల్లి గర్భంలోకి ఎట్టపోయి తిరిగి జీవించగలడు శారీరకంగా ఆలోచిస్తుంది మతం కానీ దేవుడు చెప్తున్నాడు ఒకసారి పుట్టినవాడు మళ్ళా ఆ రీతిగా పుట్టడానికి విధానం వీల్లేదు ఎందుకంటే శారీరకంగా పుట్టిన వాడు శారీరకంగా తిరిగి పుట్టలేడు గళితుల రాష్ట్ర పత్రికలు కూడా మనం అదే చూసినాం ఓ అవివ్యక్ గలితులారా మీరు ఆత్మలో పుట్టి శరీరంలో పరిపక్వం చెందుతారా కాదు ఆత్మలో పుట్టిన వాడు ఆత్మలోనే పరిపక్వం చెందాలంటే ఆత్మలోనే సంపూర్ణంగా తయారు కావాలి ఆయన వచ్చేంతరు అప్పుడే నువ్వు భద్రపరచబడతావు కాబట్టి యోహను పత్రికలో ఈ విషయం మనం చూస్తున్నాం సదనంగా యోహను పత్రికలు ధ్యానించరు యోహన్ సువార్త ధ్యానిస్తారేమో కానీ పత్రికలు చాలా జాగ్రత్తగా రాయబడింది నువ్వు నిన్ను నువ్వు భద్రపరచుకోవాలా అంటే నువ్వు ఒక బహుమానం నువ్వు నీ సత్తు కాదు నువ్వు అయిన సొత్తు కాబట్టి నువ్వు జాగ్రత్తగా భద్రపరచుకోవాలా అట్లా భద్రపరుచుకున్నప్పుడు దుష్టుడు నిన్ను ముట్టడు నిన్ను నీ దగ్గరకు రాలేడు వాడు ఈ విషయం మనం నేర్చుకోవాలా శ్రమల కాలంలో వాడు నిన్ను ముట్టలేడు ఎందుకంటే నువ్వు నిన్ను భద్రపరచుకుంటున్నావు ఎక్కడ భద్రపరచుకుంటున్నాం నా కొండ కోట నీవే అని పాటపడుతున్నాం నా దాగు నీవే అని పాటపడుతున్నావు నా ఉన్నత దూర్గం నీవే మళ్ళీ ఎక్కడ భద్రపరచుకోవాలి నీ జీవితం అల్మార్లు వేసుకుంటే భద్రపరచబడుతుందా హాస్పిటల్ వైపు కూర్చుంటే డాక్టర్ చేతిలో ఉంటే నీ జీవితం భద్రపరచబడుతుందా ఎవడేం చేయలేడు లోకంలో ఏసు ప్రభులనే నువ్వు భద్రపరచబడాలా ఏసు ఎక్కడున్నాడు ఇందాక వాక్యం చూసినా మన వ్యూహన్ సువార్త మొదటి అధ్యయనంలో ఆ వాక్యమే శరీర దారి అయి సత్య సంపూడుగా మన మధ్యలో నివసించెను ఆ యేసు మనం జీవించాలా ఆయన ఎక్కడున్నాడు ఆయన వాక్య రూపకం ఉన్నాడు కాబట్టి నువ్వు వాక్యంలో జీవించడం నేర్చుకోవాలి నువ్వు భద్రపరచబడాలంటే వాక్యంలో జీవించాలా ఎఫ్ఎల్ రాష్ట్రపతిలో మనం చూస్తాం కదా విమోచన దినం వరకు మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినవారు ఈ యుగ సమాప్తి వరకు మీరు ముద్రించబడ్డవాళ్ళు అంటే మీరు సీల్ చేయబడ్డవాళ్ళు భద్రపరచబడ్డ ఆ గిఫ్ట్ కి పేపర్ అక్క పెట్టేసి దాని చుట్టూ గిఫ్ట్ పే దాన్ని రాస్తారు చూసి రా బై అని మీరు పేరు రాసుకుంటారు వాడికి తెలవాలా ఇవ్వాలని వ్యక్తి గిఫ్ట్ ఇచ్చి పెళ్లికి వచ్చినప్పుడు లేకంటే బర్త్డేపుడు అనేసి దాన్ని సీల్ చేస్తున్నాం సీల్ చేస్తున్నాం అంటే ఏంటంటే ఇంకా లోపల ఎవరు చూడలేడు ఎవరు ముట్టలేడు లోపల మన జీవితాల్లో కూడా అంతే ఏసుప్రభుల్లో భద్రం చేయబడ్డాయి ఎట్లా పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ ఎట్లా భద్రపరుస్తాడు పరిశుధాత్ముడు ఏమైనా పట్టుకుంటాడుదా కాదు కదా గాలిలా కనిపిస్తుందా కనిపించేది కదా మళ్ళీ ఎట్లా ముద్రిస్తున్నావు మనం పరశుధాత్ముడు ఎట్ల నిన్ను ముద్రిస్తున్నాడు సత్యంలో పరశుధాత్మడు మిమ్మల్ని సర్వసత్యంలో కనిపిస్తున్నాడు కాబట్టి సత్యంలో మిమ్మల్ని ముద్రించుకుంటున్నాడు కాబట్టి తన్ను భద్రము చేసుకున్నను దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు నువ్వు ఎప్పుడైతే బాగా చేసుకోండి పాపపు జీవితం నుంచి విడుదల పరిశుద్ధాత్మ అభిషేకంలోకి వచ్చినావో ఆయనలో భద్రపరచబడుతున్నావు ఎప్పుడైతే మల్లా పరిశుద్ధాత్మ నుంచి నువ్వు మళ్ళీ శారీరకమైన జీవితంలోకి వెళ్తావో నువ్వు భద్రపరచబడలేవు ఎందుకంటే నువ్వు సీల్ చేయబడ్డాక నీ అంతటి నువ్వే సీల్ ఓపెన్ చేసుకుంటావా నువ్వు ఓపెన్ చేసుకుంటే అందరికి కనిపిస్తుంది లోపలేముందో కనిపించద్దు నువ్వు బయటికి కనిపించద్దు నీ పేరు ఎవరిని తెలివద్దు నువ్వు పలాని స్థలం పోయి పెద్ద మీటింగ్స్ చేసినట్టు ఏమైనా తెలియవు మేము మన ఊళ్ళలో కూతుంటే రకరకాల ఊళ్ళలో ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పేరు పెట్టుకుంటాను నేను ఎందుకంటే నా పేరు ఒకటి తెలవద్దు సరే ఎందుకు తెలియదు తర్వాత విషయం గాని నీకు ఆధిక్యత రావద్దు తను హెచ్చింపబడాలా నేను తగ్గింపబడాలా అని బాప్తిజం యోహన్ అన్నాడు మనకు మనకు చూపించింది వాక్యం మన ప్రభువు హెచ్చింపబడాలా ప్రతి దాంట్లో దుష్టుడు నిన్ను ముట్టకుండా ఉండాలా అంటే నువ్వు ఏ స్పెవలో నీ బాధ్యత కొన్ని విషయాలు తెస్తాం ఏ రీతిగా భద్రపరచబడతాం మనం మనము దేవుని సంబంధులం అనియో దుష్టుని ఎందు ఉన్నది అనియో ఎరుగుదుము మీరు ఎరుగుతారా మీరు ఎరుగుతున్నారా ఈ లోకం అంతా దుష్టిలో ఉన్నది అని మీకు ఎప్పుడన్నా చెప్పిండ్రు ఎవరన్నా అవును బ్రదర్ విన్నాను ఎక్కడో కానీ జ్ఞాపకం లేదు చిన్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు అంటే నువ్వు కొత్తగా రక్షణ పొందినప్పుడు వినింటావు మళ్ళా ముసలమ్మ వచ్చేట్లకి వస్తే ఇవి మర్చిపోతాం ఇవి మన కళ్ళకి కనిపించేవి వాక్యాలు ఎట్టి పర్సన్లో కనిపించవు అందుకే ఆమోస్రంథం మనం చూస్తున్న మందులో ఆమోస రాసిన గ్రంథంలో దేవుడు తనే వాటిని మనకి బయలుపరుస్తాడు తన దాసులకు ఆ వాటిని బయలుపరుస్తాడు రాబోయే ఏం జరగబోతున్నాయో ఆయన్నే మనకి చూపించాలా ఈ కండ్లకు ఈ కండ్లకు చూపిస్తే ఈ కళ్ళకి చూపించితే మోసపోతాం నీ హృదయం అనే కండ్లకు కనిపించాలి అది నీ ఆత్మ అనే కండ్లకు కనిపించాలి అది ఏం జరగబోతుందో ఇక్కడ చాలా బాగుంది కదా మనము దేవుని సంబంధులం అంటే ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కామ్ ఈ లోకము అంత దుష్టుని ఎందున్నది అంటే ఈ లోకంలో ఏమేముందో ఆచారాలు నియమాలు రకరకాల మర్యాదలు మనుషుల విధానాలు జీవించే విధానాలు ఈ లోకంలో ఉన్న కల్పితాలు ఇవన్నీ వాణిలో ఉన్నవి వాణ్లకెళ్ళి బయటకు మనం ఎక్కడున్నాం ఇరవై మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని ఎవరా సత్యవంతుడు మన తండ్రి మన ప్రభు మన దేవుడు మన మన రక్షకుడే సత్యవంతుడు మనము సత్యవంతుడైన వాని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు ఏమిచ్చాడు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదము నీకు వివేకము ఎవరిస్తున్నారు ఈ లోకం ఇవ్వలేదు ఎట్టి పర్సెంట్ ఎందుకంటే ఈ లోకంలో ఈ లోకం అంతా దుష్టిల్లో ఉంది దుష్టుల్లో వివకం లేదు వాళ్ళు అంతా మోసము చలాకి అంటాం ఏమంటాం దాన్ని చాలుగాండ్లు హుషార్ హుషారుంటే వాడు వాడు హుషారుగాడు వాడు ఎట్లా మోసగించాలనేది వాళ్ళు తెలుసు హుషారుగా ఉండటం వాళ్ళు మోసగిస్తారు మనం హుషారుగా ఉండలేం నేను ఒకప్పుడు ఉన్నాం హుషారుగా కానీ ఇప్పుడు ఉండలేను నేను మోసం చేయలేను కానీ వాళ్ళని మోసం చేస్తుంటే బాగా అర్థం మెల్లిగా తప్పించుకుంటా వాడి నుంచి మోసం చేయని నేను అవ్వని కూడా నేను మోసం చేయను నేను మోసపోను ఏ వస్తువు కొన్నా మొసూన్ నేను బాగా స్టడీ చేస్తా ఇదని వస్తువు కొనాలంటే అత్యవసరమైన వస్తువే కొంటాను నేను ఒక క్షణం పనికి వచ్చే వస్తువులు ఎప్పుడు అత్యవసరం ఇది లేకుండా మనము ఇంకా ఏ పని చేయలేము ఇంట్లో స్టూల్ అత్యవసరం స్టూల్ అంటే స్టూల్ కొంటాం కుర్చీ అంటే కుర్చీ కొంటాం సోఫా కొనాలా ఎందుకు సోఫా కొనాలా అందులో వైపు కూర్చొని పండుకోవాలా మంచిగా ఉంటుంది కుర్చన్ అది అత్యవసరం కాదు కాబట్టి ఏది అవసరమో అదే కొనాలా సరే ఉన్నా లేకున్నా మనం మట్లో మనం ఆయనలో ప్రతి ప్రతిరోజు అనే విషయం మనం చూస్తున్నాం దుష్టుడు నేను ముట్టకుండా ఉండాలంటే నువ్వు భద్రపరచబడాల ప్రతిరోజు అనేలా ఈ లోకపు నియమం బాగా జాగ్రత్తగా చూడండి నువ్వు సేవ చేసుకోవాల భవిష్యత్తులో దేవుడే పోషిస్తాడు ఎట్లా పోషిస్తాడు ఎట్లా పోషిస్తాడు అప్పుడు నీ పక్క నుంచి మీ భార్య అంటే నువ్వు సేవకునివైనా నీకు ఏమి ఇచ్చింది దేవుడు చూడు నువ్వు ముస్లిం అయినా ఏం సంపాదించుకున్నావు వాళ్ళు దుష్టుడు ఏదో రీతిగా నిన్ను మోసగించనీ ప్రయత్నిస్తూ ఉంటాడు నీకు విశ్వాసం ఉంటుంది ముస్లిం అయినా కానీ కానీ హృదయంలో బాధ ఉంటుంది అవును నేను ఏం సంపాదించుకోలేకపోయినాయి అని కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి నీ సేవ జీవితానికి నువ్వు ఏదో చర్చి కట్టుకోవాలనేది కాదు చర్చ కట్టుకోవడం అనేది శారీరకమైంది చర్చే ఆత్మీయమైందన్న విషయం నీకు బాగా అర్థమైనప్పుడు నువ్వు బిల్డింగ్స్ పెట్టవు ఎవడొచ్చి చెప్పినా అట్లా ఎవడొచ్చి చెప్పినా నేను మోసపోవడానికి వెళ్ళేది నాకు కూడా చాలా మంది అరే బ్రదర్ నీకు ఇంత నాలెడ్జ్ ఉంది నువ్వు ప్రపోజల్స్ రాయొచ్చు లక్షల లక్షలు తెప్పించుకోవచ్చు ఫారిన్ కంట్రీ నుంచి నీకు అంతా తెలుసు ఇవన్నీ ప్రొసీజర్స్ తెలుసు పెద్ద చర్చ కట్టుకోవచ్చు కదా అంటే కరెక్టే మంచిగా ఇచ్చిన ఐడియా కానీ నేను నేను నేను తెలుసుకున్నాను శాశ్వతమైన వాటిని కట్టుకోమన్నాడు బైబుల్లో అశాశ్వతమైన వాటిని కాదు శాశ్వతంగా ఏమి ఉంటుందో దాన్ని కట్టుకోమన్నాడు థింగ్స్ విచ్ ఆర్ నాట్ పెరిషబుల్ నశించిపోని వాటి నేను కట్టుకోవాలి కానీ నశించిపోయేదానే కట్టుకుంటే వెళ్ళాము ఈ లోకం అంతా కడుతుంది కదా పాస్టర్లు కూడా నశించిపోయేదానే కట్టుకుంటున్నారు వాళ్ళ టైం అక్కడ వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు మనం మటుకు ఆదిగా వేస్ట్ చేసుకోవడానికి వెళ్ళేది చూడండి ఇదివే వచ్చినాం మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము ఏసుప్రవే మనకు వివేకం ఇచ్చింది మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న సత్యవంతుని ఎందున ఉన్నాము తండ్రి కుమారుడు గురించి మనం మాట్లాడుతున్నాం కదా అన్ని ఏ స్ప్రవే అన్న విషయం మనకి ఎంతో బాధ చూపించింది దేవుడు ఒక ముస్లిం అమ్మాయి చెప్తుంటే నేను విన్నాను ఆ అనేది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అంటే వన్ కాదు అంటుంది వన్ అంటే త్రీ అవుతుంది కదా ఆయన అంటుంది వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ నేను విన్నా చిన్న ముస్లిం అమ్మాయి ఇంతే ఎంత గంభీరంగా వాక్యం చెప్తుందో అరే దేవుడు దేవునికి ముస్లిం అని క్రిస్టియన్ అని హిందూ అని లేదు కదా మనుషులని పెట్టుకున్నాం మనం మనం అందరం అయిన పిల్లలమే ఈ గొర్రెలు కావు నాకు వేరే గొర్రెలు ఉన్నాయండి బయట కూడా కొన్ని గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు కూడా ఈ మందలకు కలవాలా ఈ మంద ఆ మంద కలిస్తే ఒక మంద అవుతుంది అప్పుడు కాపడి ఒకడే ఈశ్వర ఒకడే దేవుడు గొర్రెలు ఒకటే మంద కావాలా యూదులు వేరే ప్రాణీలు వేరే లేదు ఎక్కడ బైబిల్లో ఇస్రాయేల్ ప్రజలు వేరే క్రైస్తవ సంఘం వేరే లేదు ఎక్కడ దొంగలు ఈరోజు ప్రకటిస్తున్నారు రీతిగా ప్రపంచమంతటా మత ఇస్సల్ఫలు వేరే పోయి చర్చ్ వేరే పోయి అని చెప్పి అసలు లేదు ఎక్కడ బైబుల్లో ఇవి మనుషులు కల్పితల మనము విభజన చేసినాం దేవుని ఇందులో యూదులని గ్రీస్ దేశేదం లేదు దాసులని స్వతంత్రాన్ని భేదం లేదు దేవుని దృష్టిలో అందరూ ఒకరే మనుషులు కల్పించుకున్నారు మనము దేవుని కుమారుడి ఏసుగ్రీస్ అందున సత్యవంతుని ఎందు ఉన్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు ఆ నిజమైన దేవుణ్ణిలో మనం ఉండాలా సత్యవంతుడైన ఆ తండ్రిలో మనం ఉండాలా మరి సత్యవంతుడు అంటే నువ్వు కూడా సత్యవంతులుగా తయారు ఇదే మనము మటపు అనే అంశానికి సంబంధించిన విషయం మటపు గుండు సాదృశ్యంగా ఉంది మటపు మనం సువార్తలను అర్థం చేసుకోవాలంటే మటపు నాకైతే ఒక ఒక పునాదికి సాదృశ్యంగా ఉంది మటపు సంబంధించిన ఆ వాక్యము సువార్తలని అర్థం చేసుకోవడానికి నాకు బాగా సహాయపడుతుంది లేకపోతే అర్థం కాకపోదేమో సువార్థలలో ఏం మనం చూస్తున్నాం మట్టపు గుండుని నేను దించేసినాను ఇసల్ఫల మధ్యలో ఆ తాడుకు ఇటుపక్కన అటు రెండు గుంపులు విడిపోయినాయి ఇసల్ఫల మధ్యలో పోయినవరం చూసిన వాక్యం అదే ఇసల్ఫల మధ్యలో ఆ మట్ట గుండు దారము దించేస్తే కుడికి ఎడమకి రెండు గుంపులు తేరైనయి కుడికి ఏం తేరైంది ఇసాకు వంశం చూడండి ఆముసు గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వర్షం నుంచి అమోసు నీకు కనబరుచినది ఏమని నన్ను అడగగా నాకు మటపు గుండు కనబడుచున్నదని నేను అంటిని అప్పుడు యహో సెలవు నా జనులకు ఇస మధ్యను మటపు గుండు నేను ఇకను వారిని దాటిపోను ఇసాకు సంతతి వారు కాబట్టి ఇసాకు సంతతి గురించి అక్కడ చెప్పడి మటపు రెండు గుంపులను విడదీస్తుంది ఇక్కడ ఇసాకు గుంపు ఇసాకు సంతతి దాని ఎరబాము ఇంటివారు అంటే ఎరబాము సంతతి రెండు గుంపులని మట్టపు గుండు దారము విడదీస్తుంది ఆయన మటపు గుండుని ఆ మట్టపు గుండు దారము ఏసుపదృశ్యంగా ఉంది ఆ మట్టపు గుండు దారానికి రెండు ప్రక్కల ఏమున్న ఒక ప్రకరణ ఇసాకు వంశం ఇంకొక ప్రకరణ యొరబాబు ఇంటివారు అంటే యొరబాము దేనికి సాదృశ్యంగా ఉన్నాడు యొరబాబు గురించి నేను ఆ రోజు పోయిన వారం పోయినాక ఇంటి బాగా చూసిన ఎరోబాము బాము ఎక్కడి నుంచి వచ్చిండు వాడు ఏం చేసిండు జీవితంలో అంతా ఎరోబాము ఎప్పుడు చూసినా తాగేవాడు పార్టీలు చేసుకునేవాడు అది ముఖ్యమైన కారణం గుణగణం వన్లో రాజు కాబట్టి ఉత్తర దిక్కున పార్టీలు చేసుకున్నాడు సొలోమోను కాలంలో ఏం జరిగింది అనే విషయం కూడా అక్కడ చూసినా సొలోమోను కాలంలో యోరోబాము భయపడి ఐగుప్త దేశంకి పారిపోయింది కాటి ఆత్మీయమైన సాదృశ్యం తాగుబోతూ శారీరకంగా జీవించేవాడు ఐగుప్తులో పోయి నివసిస్తున్నాడు అంటే ఐగుప్తు అంటే పాపపు జీవితానికి సాదృశ్యం ఇవన్నీ ఉపమాన్ రీతిగా అర్థం చేసుకోవాల్సింది యోరబాము శారీరకంగా జీవించేవాడు అంటే శరీర శరీరానుసారంగా జీవించేవాడు దేవునికి విరుద్ధంగా జీవించినవాడు దేవుని బిడలతో కలిసి సహవాసంలో జీవించినవాడు కాదు అంటే వీనిలో ఆత్మీయ జీవితము రక్షణ అనుభవము ఇలాంటివి లేవు సంపూర్ణంగా లోకాతీతంగా జీవించినవాడు అని ఇసాకు దేవుని అనుగ్రహము పొందినవాడు కాబట్టి కుడికి ఇసాకు వంశము ఎడమ పక్కన వంశంకి సాదశంగా ఉంది మనం చూసిన మట్టపు గురించి ఉపమానం ఎడమ పక్కన సర్పంలో తేళ్ళుంటాయి కుడి పక్కన గొప్ప ఉంటుందని కాబట్టి ఇసాకు సంతతి అన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఎరోబాము సంతతి ఎక్కడి నుంచి వచ్చిందని మళ్ళా చూసిన బాగా ఎరోబాముకి ఇసాకుకి తేడా అయింది మరి ఎరోబామ్కి ఇసాకు సంబంధం డిక్షనరీలో ఎరోబామ్ అనే పదం చూస్తే ఎరోబామ్ ఎక్కడి నుంచి పుట్టిండు వాడు ఎవడని అంత చూసి ఎఫ్రాహిమ్ గోత్రంలోకి వచ్చిన వాడు అందుకే ఐగుప్తు దేశంలో పోయి దాచుకున్నాడు సొలమాన్ కాలంలో భయపడి సొలమోన్ శిక్షిస్తాడని భయపడి ఐగుప్తు దేశంలో పోయి దాసుకున్నాడు ఎందుకు ఎఫ్రాహీమ్ ఎక్కడ పుట్టిండు ఐగుప్తులో పుట్టిండు కాబట్టి ఐగుప్తులో పుట్టిన ఎఫ్రాహీము సంతతి ఎరోబామ్ కాబట్టి ఆ ఐగుప్తు దేశంలో పోయి తలవాల్చుకున్నాడు తిరిగి వచ్చినాక రాజైన్ ఏ రీతిగా రాజుడ్డవన్నీ అక్కడ ఉంది బైబుల్లో వాక్యం మనం రాజుల గ్రంథంలో చూస్తే అన్నీ ఉన్నాయి ఎరబాం సంగతి యొరబాం లోకాతీతంగా జీవించినవాడు కాబట్టి దేవుడు ఇక్కడ ఎందుకు ఎర్రబామ సంతతి గురించి మాట్లాడుతున్నాడు ఆమోస్రంథంలో అంటే శారీరకంగా జీవించేవాడు లోకాతీతంగా జీవించేవాడు దేవునికి విరుద్ధంగా జీవించేవాడు ఐగుప్తుని ఆశ్రయించినవాడు అంటే పాపపు జీవితాన్ని ఆశ్రయించినవాడు కాబట్టి ఖచ్చితంగా వాడు తీర్పు పొందబోతున్నాడు అంటే కుడి ఎడమ దిక్కున తీర్పు ఉంది మట్టపు గుండు ఎడమ దిక్కున తీర్పు ఉన్నది అన్న విషయం మనం అర్థం చేసుకోగలం కుడి దిక్కునేముంది ఇసాకు సంతతి వాళ్ళకి క్షమాపణ ఉంది వాడు ఒప్పుకుంటే వాడి పాపాలు ఒప్పుకుంటే దేవునికి క్షమిస్తున్నాడు కాబట్టి ఆయన నీతి అక్కడ నివసిస్తుంది కుడి పక్కన నీతి ఎడమ పక్కన తీర్పు ఉంది మట్టపు గుండుకు సాధు పక్కన క్షమాగుణము ఆయన తీర్పు ఆయన నీతి ఆయన ఎడమ తీర్పు గొర్రెలకు రక్షణ మేఘలకు నిత్య నరకము అన్న విషయాలని మనము ఈ మట్టపు గుండు అనే అంశం నుంచి నేర్చుకుంటున్నాం మనం మట్టుకు ఈ రెండు గుంపులలో లేము అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలా మరోసారి నువ్వు యొరబాము సంతతితో సహవాసం చేయొద్దు ఆ యొక్క సంతతితో పాటు నువ్వు నివాసం చేయొద్దు ఎందుకంటే ఇసాకు వంశము సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నది యొరబాబు మట్టుకు సంపూర్ణంగా ఆ యొక్క లోకాతీతంగా ఉండడానికి మనగా ఈ రెండు గుంపులలో ఉండడానికి వీల్లేదు నువ్వు మటుకు ఆయన ఏసిన పునాది మీద కట్టబడ్డ గోడ వలె ఆ గోడ చక్కనిదై ఉన్నది అన్న విషయం మనం ధ్యానించినాం కాబట్టి నువ్వు చక్కగా ఉండాలి ఆయన దృష్టిలో తిన్నగా ఉండాలా ఆ మట్టపు గుండు కొలిచినప్పుడు ఆ గోడ చక్కగా ఉన్నది అంటే పర్ఫెక్ట్గా ఉన్నది అందులో ఏ లోపం లేదు నీ నోట్లో ఏ అబద్ధం ఉండద్దు నీ మీద ఏ నింద ఉండద్దు ఈ వ్యాఖ్య మనం నీ మీద ఏ నింద ఉండద్దు సైతానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు వాడు దివారాత్రంలో మన సహోదరుల మీద నేరాలు మోపుతున్నాడు నువ్వు ఇవ్వద్దు వాడికి అవకాశం నీ మీద నేరము మోపడానికి వానికి అవకాశం ఇవ్వద్దు అది మనం నేర్చుకోవాల్సిన విషయం నీ బాధ్యత నువ్వు ఎట్లా భద్రపరచబడాలా అనేది నువ్వు నేర్చుకోవాలా నువ్వు భద్రపరచబడాలా నీకు ఒక పని అప్పగించబడింది అదే పునరు మనం చూస్తున్నాం కావలి వానివలే నువ్వు ఆ గోడ మీద ఉంటూ పట్టణాన్ని కాపలాగా వస్తూ ఉండాలా నీ బాధ్యత పట్టణం మీదకి ఎప్పుడు ఉపద్రవం రాబోతుంది దీని మీదికి ఎప్పుడు తీర్పు రాబోతుంది దీని మీదకి ఎప్పుడు ఆ వరద రాబోతుంది లేక తుఫాన్ రాబోతుంది దీని మీదకి ఎప్పుడు ఆయన శిక్ష రాబోతుంది అనేది నువ్వు బాగా గమనిస్తూ తెలుసుకోవాలా ఎప్పుడు తెలుస్తావు నువ్వు ఆ గోడ మీద పండుకుంటే చూడగలవా నువ్వు చూడలేవు కాబట్టి ను ఏమి చేస్తే దాన్ని గ్రహించగలవు అన్న విషయమే మనము ఈరోజు మనం ఇంకొంచెం దీర్ఘంగా ధ్యానించాలా దానికి ముందు నీ గుణం ఏ రీతిగా ఉంది ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ప్రాణ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం గోడ కావలివాని వలె నువ్వు నీ జీవితం ఏ రీతిగా ఉంది ప్రాణగ్రంథం పద్నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినం ఈ గోడ లక్షా మందికి సాదృశ్యం అన్న వాక్యం మనం చూసినాం చాలాసార్లు వారు సింహాశ్రమ ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు నువ్వు క్రొత్త కీర్తన పాడడం నేర్చుకోవాలా భూలోకం నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకున్న జాలరు బాగా అర్థమవుతుందా మొదటిది పాడడం పాడుచున్నారు నువ్వు నేర్చుకోవాలి అది నువ్వు ఎప్పుడు పాడతావు పాట పాడుతున్నప్పుడు అది నీకు నీ మైండ్ ఎట్లా కూర్చుంటుంది పదాలు రాగాలి నువ్వు నేర్చుకుంటేనే కదా అది మైండ్లో కూర్చుండేది కొత్త పనులు వాడుతుంటే మరి నాకు రావు మీరు కొత్త పండ్లు వాడుతుంటే నాకు రావు సరే కొన్నిసార్లు ఏమైందంటే వాళ్ళు వాడుతున్న ఫస్ట్ చరణం గుర్తుపట్టేసి రెండోది మనం అందుకోవాల్సి వస్తుంది లేకుంటే ఊ అనల్సి అంతే నేను ఊనే అంటాను చాలా మటుకు దేవుని శుద్ధించాలా సరే నీకు రాకపోతే ఏం చేస్తావు కళ్ళు మూసుకొని శుద్ధిస్తూ ఉంటావు వీరు మటుకు క్రొత్త కీర్తన పాడుచున్నారు దేవుని సన్నిధిలో నువ్వు క్రొత్త కీర్తన పాడుతున్నావు పైగా ఏమనుంది ఇక్కడ ఎవరు ఆ కీర్తన నేర్చుకో జగలరు ఎవరికి రాదంట అది అంటే ఎవడు దాన్ని అర్థం చేసుకోలేడు నువ్వు అర్థం చేసుకుంటేనే దాన్ని నేర్చుకోలేవు లేకుంటే నీ మైండ్లో కూర్చోదు కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది ఏందో నీకు అర్థం కావాలా ఈ వాక్యం దేనికి సంబంధించింది అనే విషయం నీకు అర్థం కావాలా అర్థం అయితే నేర్చుకుంటావు నీ మైండ్లో కూర్చుండిపోతుంది కాబట్టి రెండు గుణగణాలు నీకు ఉండాలా ఒకటి ఏంటంటే నేర్చుకోవాలా దాన్ని అర్థం చేసుకోవాలా సరే ఫస్ట్ అర్థం చేసుకోవాలా దాని తర్వాత నేర్చుకోవాలా దాని అవగాహన ఇది కరెక్ట్ అన్న సత్యం నేను ధ్యానించినప్పుడు నాకు కావాలా నా హృదయంలో భద్రపరచుకోవాలా అని నీకు కాక తలంపు వస్తుంది దాంతో నువ్వు ఈ విషయాలు నేర్చుకుంటావు కాబట్టి క్రొత్త దేనికి సాదృశ్యం క్రొత్త జన్మకి నీకు క్రొత్త అనుభవాన్ని ఇచ్చిండు యేసు ప్రభు కాబట్టి క్రొత్త అంటే ఇంకేదో కీర్తన కాదు ఏదో మర్మాములతో బోధ కాదు ఇది యేసు ప్రభు నన్ను రక్షించుకున్నాడు అదే కృత దానికి ముందు పాత ఉంది ఈ లోకాతీతమైన కీర్తన నాకు ఈ లోకాతీతమైన కీర్తనతో ఏ పని లేదు ఆయన అన్నాడు ఈ లోకంతో నాకేం పని లేదు కాబట్టి ఈ లోకంలోని కీర్తనలతో నాకేం పని లేదు ఆ డౌన్లోడ్ చేసుకున్నట్టు నేను వెళ్ళి ఫ్రీగా వస్తున్నాయి కదా అని సరే అవి దేవుడి పాటలైనా కానీ ఏమైనా కానీ సువార్థక సమస్య పాలు డౌన్లోడ్ చేసుకునే నేను ఆయన ఎట్లా సుతించగలను ఇందాక నేను ఆయనను మనం నేర్చుకోవాలా ఆత్మతోనూ సత్యంతో ఆయన ఆరాధించడం నేర్చుకోవాలా నువ్వు దొంగ పాటలు డౌన్లోడ్ చేసుకొని పైసలు కట్టకుండా తెచ్చుకున్నవి మళ్ళీ నువ్వు దాన్ని ఎట్లా దేవుని ఆరాధించగలవు సత్యంలో నువ్వు అబద్ధంలో ఉన్నావు దేవుని పాటలే పాడుతున్నావు కానీ ఎక్కడికి తెచ్చుకున్నావు దొంగతనం తెచ్చుకున్నావు ఇంటర్నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే దొంగతనమే అది పాడడానికి పైసలు పోతలేవు రికార్డ్ చేసడానికి పైసలు పోతలేవు నువ్వు తెచ్చుకొని డౌన్లోడ్ చేసుకున్నావు మన జీవితం అట్లా తయారైపోయింది ఫేస్బుక్లో ఎవరైనా పెట్టుకోవచ్చు దొంగతనంగా మనమేమో ఫేస్బుక్లో ఎంతో సమయం గడుతూ ఉంటాం సరే మీరు గడపరు ఇంటర్నెట్లో చాలామంది సమయం కడుతూ ఉంటారు ఫేస్బుక్లో ముసలమ్మ ముచ్చట్లు ఎక్కువ నేను అందుకే ఫేస్బుక్ వాడను ఈరోజు ప్రపంచంలో యవనస్తులు అందరూ ఫేస్బుకే గంటలు గంటలు గంటలు గంటలు పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి వాగుడు వాంటని వినతను వింతను వాంటాను వాంటాను వింతను ఏంది ఎందో ఇప్పుడు ఈ సిస్టర్ ఫేస్బుక్లో ఉంటే నేను ఫేస్బుక్ ఓపెన్ చేసిననుకో ఆ సిస్టర్ మొహం అలాగా అనిపిస్తుంది ఆమె ఏం చేస్తుందో అనిపిస్తుంది అరవై క్లిక్ చేసిననుకో ఆ సిస్టర్ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ అయిపోతారు వాళ్ళ ఫ్రెండ్స్తో నేను మాట్లాడచ్చు మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా పోతా ఉంటుంది ప్రపంచం అంతటా ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు అదేమన్నా బాగుందా వాని తను మాట్లాడుకుంటా మళ్ళీ వాని తను ఇంకోంత మాట్లాడుకుంటే ఇట్లా పోతుంటే నువ్వు ఒక రెండు గంటలు కంప్యూటర్ ముందు వచ్చి ఉంటే నీకు ఇవన్నీ ఎట్లా తెలిస్తే ఫేస్బుక్లో ఎవడన్నా సువార్థ ప్రకటిస్తుండ నాకు తెలిసిన అక్కడికి ఇంతవరకు ఏమి చూడలేదు మరి ఇవన్నీ నువ్వు ఎప్పుడు ఇస్తా ఆ రెండు గంటలు దీంట్లో కడితే ఖచ్చితంగా ఇతను మాట్లాడతాడు ఆ రెండు గంటలు నువ్వు దీని మీద పెడితే నీకు నువ్వు ఎప్పుడు కని విని ఎరగని విషయాలు నీకు చూపిస్తాడు దేవుడు ఉండొచ్చు మంచి ప్రకటించవచ్చు కానీ ఫేస్బుక్లో వచ్చిన బలహీనత అదే నువ్వు ప్రకటించలేవు నువ్వు సువార్త ప్రకటించినప్పుడు నీ నుంచి అన్నీ వెళ్ళిపోతాయి ఆ కనెక్షన్స్ నువ్వు పంపించుకోవచ్చు నేను కూడా పంపిస్తాను నేను అనేది ఏంటంటే నువ్వు ఫేస్బుక్లో రెండు గంటలు చూసే బదులు అదే రెండు గంటలు బైబుల్ ఎందు చదవంటున్నా నువ్వు ఫేస్బుక్లో పోయే వాక్యం చదవాలన్నా బైబుల్లో చదవలేవా నేను ఇంటర్నెట్ చూడదని చెప్తలేను కంప్యూటర్ వాడదని చెప్తలేను సమయము వాడు నీ సమయాన్ని దొంగిలిస్తున్నాడు నీ సమయాన్ని దొంగిలిస్తున్నాడు వాడు సమా సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోమన్నాడు దేవుడు ఎఫ్సీలో రాష్ట్ర ప్రతి కలు కదా మనం సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలంటే మంచి పని కొరకు వాడుకోవాలా ఆ ఫేస్బుక్లోకి వచ్చింటే నీకు ఏ లాభం ఏ లాభం పైగా చెడు అలవాట్లు దారిదిస్తుంది ఖచ్చితంగా చెడు అలవాటు దారి తీస్తుంది సరే మన మటుకు మన మీద మటుకు ఏ నింద ఉండడానికి వీల్లేదు మన నోట్లో ఏ అబద్ధం ఉండడానికి వీల్లేదు అన్న విషయమే మనము ఇక్కడ చూస్తున్నాం నీ బాధ్యత నువ్వు కావలి వానిలాగున్నావు మళ్ళీ దేవుడు నీకు చూపిస్తాడు వచ్చే ఉపద్రవం ఈ రీతికి ఉండబోతుంది ఈ లోకం మీద ఎటువంటి శ్రమ రాబోతుందో దేవుడు నీకు చూపిస్తాడు నీకు చూపించినప్పుడు నీకెందుకు చూపించాలా ఫస్ట్ పాయింట్ నీకెందుకు చూపించాలా నువ్వేం స్పెషల్ అయినా దృష్టిలో నీకెందుకు చూపించాలా నీకు ఒక పని అప్పగించబట్ట పడినప్పుడు నీకు చూపిస్తాడు నువ్వు ఆ పనికి ఫిట్ కానప్పుడు పనికే సిద్ధపడినప్పుడు నీకు ఎందుకు ఆ రీతిగా ఈ లోకంలో అనేకులు రాబో ఉపద్రవాన్ని చూడలేకపోతున్నారు ఎందు చూడలేకపోతున్నారు నువ్వు సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే నువ్వు ఆయన గ్రహించలేవు ఇస్సాకు సంతానంలో ఉంటే నువ్వు గ్రహించలేవు ఇస్సాకు సంతానం నుంచి బయటికి వస్తేనే నువ్వు దీన్ని గ్రహించగలవు కాబట్టి మనము గొర్రె ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళినప్పుడే ఆయన నీకు ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు ఇక్కడ నీకు చూపిస్తా ఇక్కడ్రానికి చూపిస్తానన్నీ తీసుకొని పోయి చూపిస్తూ ఉంటాడు చూపించలేదు హెచ్కేఎల్కి హెచ్కేళ్ళు నీకు ఒకరు చూపిస్తారా ఇస్రాయల ప్రజలు ఇస్రాయెళ్ల పెద్దలు ఏం చేస్తున్నారో నీకు చూపిస్తా అని చూసుకోపోయేదా లేదా ఆయన చూపిస్తాడు తన బిడ్డలకి ఖచ్చితంగా చూపిస్తాడు ఏం జరగబోతుంది అన్న విషయాన్ని మన బాధ్యత భద్రపదపడాలయనలో ఇవన్నిటిని గ్రహించడానికి మనసు తయారు చేసుకోవాలా కాబట్టి ఈ పాట ఎవరు పాడగలరు నువ్వు పాడగలవా రోమిళ రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకుంటాం రోమిళ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం మొదటి రెండు వచనాలు కాబట్టి ఇప్పుడు ఎప్పుడు నువ్వు రక్షణ పొందినాక నువ్వు సత్యంలోకి వచ్చినాక క్రీస్తు వారికి ఏ శిక్ష విధి లేదు ఎక్కడుంటే ఆయనలో ఉంటే క్రీస్తు చేస్తున్నందు ఆయన లో లోపల ఉండాలను ఆయన వాక్యంలో భద్రపరచబడాలను విమోచన దినం వరకు నువ్వు ఆయన అభిషే ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలను అప్పుడే నీకు ఏ శిక్ష విధి ఉండదు సరే దాని తర్వాత వాక్యం చూడం రెండవ వచనంలో సాధారణంగా క్రీస్తు జీవమిచ్చు ఆత్మ నియమము నిల ఉండాలా జీవమిచ్చి యొక్క ఆత్మ నియమము దానికి ఒక నియమముంది దంటే దానికి ఒక పని ఉంది జీవమిచ్చు ఆత్మకు ఒక పని ఉంది దాని పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించును నిన్ను విడిపించను క్రీస్తు చేసినందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాపముల నిమిత్తం నియమము నుండి నన్ను విడిపించెను ఆయన సాక్షిస్తున్నాడు ఇంగ్లీష్ బైబుల్లో బాగుంది ఇక్కడ ఉంది ఇంగ్లీష్ బైబుల్ రెండో వచ్చినం ఫస్ట్ వచ్చిన చదువు మరోసారి అది లేదు ఇక్కడ ఇక్కడ లేదు చదువు మరో చదువు తెలుగు బైబులో లేదా వాక్యం నేను అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నా అక్కడ వరకు ఉంది తర్వాత <laughs> Who do not walk according to the flesh. <laughs> Who do not walk according to the flesh. Whoever is his people has a real symbol. Who do not walk according to the flesh. The flesh means the reason. Who does his people nurture? Who does his male cetera. This escribes. Who does heению? But the law of fr choices of life in Christ Jesus. He does not leave it at peace. Who does Christ love? క్రీస్తు చేసినందు జీవము అది ఇక్కడ ఉంది జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము అది లా దాని గురించి అక్కడ రాయబడింది కానీ క్రీస్తు క్రీస్తు చేసినంత వారికి ఏ శిక్ష విధి లేదు ఎందుకు అంటే వాళ్ళు శరీరానుసారంగా నడవరు అని ఇంగ్లీష్లో ఉంది ఇక్కడ మటుకు ఆ పదం లేదు ఆ వచనం లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా అర్థం చేసుకోండి నువ్వు ఈ వాక్యము సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఈ సత్యంలో నువ్వు ఉండలేవు క్రీస్తు చేసిన వాడికి ఏ శిక్ష విధి లేదు ఎందుకు అనగా వీరు శరీర అనుసారంగా నడవరు అనుంది అక్కడ బైబిల్లో ఆ శరీర అనుసారంగా నడవరు అన్న వాక్యం ఇక్కడ లేదు కాబట్టి ఏ తెలుగు పాస్తారు కూడా ఆ వాక్యం చెప్పడు క్రీస్తు చేసిన వాడు అవును బ్రదర్ కరెక్టే కదా మళ్ళీ క్రీస్తు చేస్తున్న వాడికి ఏ శిక్ష ఉండదు ఉండదు కరెక్టే నువ్వు క్రీస్తు చేసినందు ఎప్పుడు ఉంటావు శరీరానుసారంగా ఉంటావా అది చెప్పాలి కదా క్రీస్తి చేసినందు ఆత్మానుసారంగా ఉంటేనే నీకు ఏ శిక్ష ఇది ఉండదు శరీరానుసారంగా ఉంటే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది మట్టప్ప గుండుకు సంబంధించిన విషయం ఇదే నువ్వు కుడికి కానీ ఎడమగ్గాని తిరగకుడి అని ఎందుకు చెప్పిండి కుడికి తిరిగితే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న గుంపు ఇసాకు సంతానం ఎడమకేముంది సర్పంలు తేలినాయి మొత్తం అబద్ధంలో ఉన్నాయి అవి అవి ధిక్కరిస్తున్నాయి దేవుణ్ణి కాబట్టి ఆ గుంపులో మనము నాకు వీలెదు నువ్వు కుడికి కానీ ఎడమగ్గాని తిరగకూడదు అన్నాడు ముందు నీ గురి వద్దకు పరిగెత్తమన్నాడు స్ట్రైట్కి పోవాలా మనం అంతేగాని లెఫ్ట్ రైట్ తిరిగేది కాదు ఇది జీవితం క్రైస్తవ జీవితం అది కాబట్టి నేను మటుకు కొడికి కానీ ఎడమకు తిరగను అన్న తీర్మానం నువ్వు చేసుకోవాలా నేను నా గురి వద్దకు పరిగెత్తానంటే స్ట్రైట్కి పోవాలా లెఫ్ట్ రైట్ తిరగదు లెఫ్ట్కి పోయినానంటే సర్పంలోనే తెళ్ళతోనే రైట్కి పోయినామంటే ఇసాకు సంతతి ఇసాకు సంతతిలో ఎప్పుడు పార్టీలు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఈ సర్పంలో తిలం పిలుచుకుంటాయి ఇన్విటేషన్ ఇస్తాయి మా ఇంట్లో వచ్చి పార్టీ చేయండి ఆర్గనైజ్ చేయండి చేయండి సరే ఇంకా కఠినంగా చెప్తున్నాను అట్ట చెప్ప అటా చెప్తే బాధ అవుతుంది కదా ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది కదా పండగల సీజన్ క్రిస్మస్ క్రిస్మస్ ముందు ఏదో చేస్తారు కదా ఏమంటారు దాన్ని ప్రీ క్రిస్మస్ మీటింగ్స్ ఏమంటారు వాటిని మినీ క్రిస్మస్ అంటారా మినీ క్రిస్మస్ అంటారు కరెక్ట్ మినీ క్రిస్మస్ మెగా క్రిస్మస్ మెగా క్రిస్మస్ అంటే ట్వంటీ ఫైవ్ తారీఖున అవుతుంది మినీ క్రిస్మస్ అంటే నీవు చేసుకోవచ్చు ఇదంతా చూడండి పండగలకు సాదృశ్యం ఎవరబాము ఇంటికి సాదృశ్యం ఈ పండగలని ఒక బ్రదర్ అడిగి నాని నువ్వు వచ్చి మినీ క్రిస్మస్ చేస్తావా నాకని నిన్న క్రిస్మస్కి నాకు సంబంధమే లేదు నన్ను ఎట్లా పిలుస్తున్నావు నిన్న మా ఇంటి మా అపార్ట్మెంట్స్ కాయమాడుతుంది సార్ మీరంతా బండలు క్లీన్ చేస్తున్నారు క్రిస్మస్ పండగ గురించి అంటే క్రిస్మస్ పండగకి నాకు ఏం సంబంధం లేదు మేడం నేను చెప్తున్నా నాకు దాంతో ఏ పని లేదు ఆమె ఆశ్చర్యపోతుంది ఇదే వింతగా మాట్లాడుతున్నాడు మేడం మనం ఎప్పుడు వింతనే ఈ లోకం ఈ లోకంకే కాదు నీ సొంత కుటుంబీకులకే నువ్వు వింత వాళ్ళకి అర్థం కాదు మనం చెప్తున్నా మనం ప్రయాసపడుతున్నాం కానీ చూడండి ను ఏదో స్పెషల్గా వింతగా ఉన్నవనేసి ను సంతపడేది కాదు ప్రేమతో ఇక్కడ వాక్యాలు అదే మనం చూస్తున్నాం ప్రేమతో వాళ్ళకి నువ్వు చెప్పాలి ఏంది ఇది నువ్వు ఏ విశ్వసించింది ఏంది ఇది మొదటి నుంచి నీకు అనుగ్రహించబడిందే కొత్తది కాదు ఇది నువ్వు కొత్తగా చూసుకుంటున్నావు లేక నువ్వు ఇంతకుముందు నువ్వు వినలేదు లేక కానీ ఇక్కడ ఉంది శరీరానుసారంగా వాళ్ళు నడవరు అప్పుడే నీకు ఏ శిక్ష ఉండదు కానీ ఇసాకు సంతతి శరీరానుసరంగా ఉంది నేనేం కాదు నాకేం కాదు నేను ఎట్టి పరిస్థితుల్లో ఈత పడతాను అన్న ధీమాలో వాళ్ళు శరీరానుసరంగా నేను రక్షణ పొందిన నేను ఏసన్న పక్షణ పొందిన కానీ నాకేం కాదు అన్న ధీమాలో వారు కానీ అది తప్పది లేఖ పరిశోధించాలి మన బాధ్యత తెలుసుకోవాలి తెలుసుకొని వాటి ప్రకారంగా జీవిస్తేనే నువ్వు భద్రపరచబడతావు నీ అంతటి నువ్వు తెలుసుకు నువ్వు భద్రపరచుకుంటావా నిన్ను నువ్వు భద్రపరచుకోవాలని ఇందాక వాక్యం ఉంది నిన్ను నువ్వు భద్రపరచుకోవాలి ఏం లేదు బ్రదర్ ఆయన నన్ను భద్రపరుస్తాడు ఆ శ్రమల కాలంలో నన్ను భద్రపరుస్తాడు శ్రమలు చూడకుండా నేను ఎత్తపడతాను అన్ను దిమగున కాదు నిన్ను నువ్వు భద్రపరచుకోవాలని ఇందాక వాక్యం చేసినావు మనం నీ బాధ్యత నిన్ను నువ్వు ఎత్త భద్రపరచుకుంటూ జాగ్రత్తగా తయారు చేయగలవు బుద్ధునేని కనుకలు అనుకున్నారా లేదా భద్రపరచబడ్డం మేమని అనుకున్నరు లేదా ఏం జరిగించి చివరికి ప్రవ్వా ప్రవ్వా అని తల్పిలు కొడుతుంటే బుద్ధిలెళ్ళలు కూడా తల్ ప్రభావా ప్రభు అంటున్నారు బుద్ధి గల ప్రభు ప్రభా అంటున్నారు మా ఆయన ఏమంటుండో అరే నన్ను ఎవడు ప్రభు అని పిలుస్తుండడు నాకు గెలినోళ్ళు అంటున్నాడా లేదా మీరు నన్ను ప్రభు ప్రభు అని పిలుస్తున్నారు కానీ మీరు ఎవరు నాకు తెలియదు అంటున్నాడు ఎందుకు అంటున్నాడు మీరు ఎవరు నాకు తెలియదు అమ్మా అంటున్నాడు అయ్యా మీరు ఎవరు నాకు తెలియదు ప్రభ్వా నేను ప్రభా నా పేరు సోహెన్ సోహెన్ నువ్వు నన్ను గుర్తుపట్టలేదా గ్రౌండ్స్ లో పెద్ద పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసిన గుర్తుపట్టలేదా మీరు ఎవరో నాకు తెలియదు ప్రభు నీ నామన ప్రవచించలేదా నీ నామన రౌలను స్వస్థపరచలేదా దయ్యం వెళ్ళగొట్లేదా మీరు గొప్ప గొప్ప వాళ్ళు కానీ మీరు ఎవరో నాకు తెలియదు మీలో నా విత్తనం లేదు మీలో నా విత్తనం లేదు నా వాక్యం లేదు కాబట్టి మిమ్మల్ని గుర్తించలేను లేదు ప్రభావ నేను కూడా పరిశుభ్ర పొందుకున్నాను కానీ నా వాక్యం ఏదో లేదు కానీ మిమ్మల్ని నేను గుర్తుపట్టలేను కాబట్టి నా ఇద్దరు నుంచి మీరు పారిపోయినట్టున్నాడు నా ఇద్దరి మీరు పొండి తొలగిపోండి మీరు ఎవరో నాకు తెలియదు ముఖ్యంగా రెండు బోధలు ఈ క్రైస్తవ సంఘాన్ని చెడగొట్టేసినాయి ప్రపంచం ఒకటి ఏంటంటే ఒకటి బలంగా మీకు తెలిసిన విషయం ఏంటంటే శ్రమలకు ముందు నేను యతబడతాను అన్న బోధ దాన్ని ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు ర్యాప్చర్ బోధ ప్రతి చర్చి ఈ బోధని ఆశ్రయించిన కానీ ఈ బోధ అపోస్తకాలంలో లేని లేదు ఎంత పరిశీలించిన అపోస్త కార్యాలలో మీకు అది కనిపించిన కనిపించదు నిజంగా అది దేవుని ఆత్మావేశం చేత తయారైంది అయితే మనకెందుకు అపూస్తకరంలో కనిపించలేదు వాళ్ళే కదా ఫస్ట్ చర్చి స్టార్ట్ చేసింది కానీ అపోస్త కార్యంలో ఎక్కడ లేదు అపోస్తకరం విడిచిపెట్టేసిన తక్కిన పత్రికలను నీకు ఎక్కడగా అనిపించదు ఎవరు దాని గురించి చెప్పలేదు శ్రమలకు ముందు నువ్వు ఎథపడతావు అని చెప్పలేదు కానీ శ్రమల తర్వాతనే ఆయన తిరిగి వస్తాడు అన్న విషయము మటుకు ఎన్ని చూసినామో ఏ స్లో నోట్లో చూసినాము ఆయన చెప్పిన వ్యాఖ్యలలో చూసినాం పౌరులు చెప్పిన వ్యాఖ్యలు చూసినాం ప్రతిదీ దశలో రాష్ట్ర పాత్రికలు మనం చూస్తూ ఉంటాం చాలామంది దాన్నే ర్యాప్చర్ అనే బోధ చెప్తుంటారు కానీ అక్కడే ఉంది చనిపోయిన వారి మీరు ముందు పోరు అని ఎన్నిసార్లు చూడలేము మనం వాక్యం చనిపోయిన వారి మీరు ముందు పోరు అని ఉందా వాక్యం అక్కడే చెప్తారు అది ర్యాప్చర్ గురించి ఎత్తబడే సంఘం గురించి కానీ అక్కడ అంత ఉంది మీరు పోరు చనిపోయిన వాళ్ళకంటే ముందు మీరు పోరు ఆ మీదట సజీవులుగా ఉన్న మనము ఆయనతో పాటు నివసించబోతున్నాం ఎప్పుడు ఆయన చివరికి వచ్చినాక ఆకాశ సమూహం సరే అవన్నీ ఇప్పుడు మనం చూసేది కాదు టైం మనం ఇప్పుడు చూస్తున్నాము కావాలి వానికి సంబంధించిన వాక్యం సంబంధించింది ఎందుకంటే నువ్వు శరీర అనుసారంగా జీవిస్తే మటుకు నీకు శిక్ష తప్పదు అదే రంగ పత్రిక ఎనిమిది అధ్యాయం సంబంధించిన వాక్యం మొదటి వచ్చినం శరీరానుసారంగా జీవించే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఇష్టలుగా ఉండలేరు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఉంటుంది కాబట్టి సర్పములు తేళ్ళు శరీరానుసారంగా జీవిస్తున్నాయి అదే రీతిగా ఇసాకు సంతానం కూడా శరీరానుసారంగా జీవిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా శిక్ష తప్పదు కానీ వాళ్ళు వాళ్ళ పశ్చాత్తాపంతో వాళ్ళు చేసిన తప్పులు గ్రహించి వాళ్ళు పాపంలో ఒప్పుకుంటున్నారు ఎప్పుడు శ్రమల కాలంలో అప్పుడు శ్రమలు అనుభవిస్తూ మరణం అవునంత వరకు కూడా అంతే కదా మరణం అవంత శ్రమలు అనుభవించండి అది తిరిగి నెరవేరబోతుంది వీళ్ళ జీవితాలలో ఎందుకంటే వీళ్ళయన మరణ భూస్థాపన పునరాల్లో పాలు పొందలే పొందింటే వాళ్ళు శరీరానుసారంగా జీవించకపోయేవాళ్ళు ఆత్మానుసారంగా జీవించేవాళ్ళు నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తేనే నీకు శిక్ష ఉండదు ఆ విషయం మనం నేర్చుకుంటున్నాం ఈరోజు వాక్యంలో కాబట్టి నీ యొక్క డ్యూటీ యోహన్స్ వార్త పదహారు అధ్యాయము ఏడవచ్చినాం అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను ఆయన అబద్ధం చెప్పలేడు యేసుప్రభు నేను వెళ్ళనీడలా ఆదరణకర్త మీ ఎద్దకు రాడు నేను వెళ్ళినడలా ఆయన మీ యద్దకు పంపుదును కాబట్టి పరిశుధాత్మాన్ని ఎవరు ఏస్ ప్రవ్వే పరిశోధన పంపుతున్నా అని చెప్తున్నాడు సత్యం చెప్తున్నాడు ఆయన ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొన పరిశుద్ధాత్మ యొక్క పని ఇది దయ్యను వెళ్ళగొట్టాలా బ్రదర్ బ్రదర్ అది కాదు పని అది గిఫ్ట్స్ సంఘాన్ని ఆదరించడానికి కొరకు ఆ గిఫ్ట్స్ సంఘానికి ఇచ్చిండు ఒక వ్యక్తికి ఇచ్చింది కాదు నీకు ఆకలి ఉంటే నీకు గిఫ్ట్ ఏందో తెలుసా అన్నం కడుపు తినాల నీకు రోగం ఉంటే నీకు గిఫ్ట్ ఏందో తెలుసా స్వస్థత కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చిండే దేవుడు పంచిపెట్టిండి ఎవరి ఎవరికి ఏది అవసరమో దేవుని తెలుసు కాబట్టి పంచిపెట్టిండి అందరికి ఒకటి గిఫ్ట్ ఇచ్చిండా లేదాడా ఆయన వచ్చి ఎవరు పరిశుధాత్మలు వచ్చినప్పుడు పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన నీకు నిజంగా పరిశుధాత్మ అభిషేకం ఉంటే ఈ మూడు నీ సువార్తలో కనిపించాలా నువ్వు చెప్పే వాక్యంలో కనిపించాలా లేకపోతే నీలో పరశుత్మ లేదనతే ఇవి ఇవి మూడు పక్కకు పెట్టి నువ్వు ముసలమ్మ వచ్చేట్టు చెప్పినావంటే ఖచ్చితంగా నీలో పరిశుధాత్మ లేదని నువ్వు గ్రహించాల నీ బాధ్యత వాచ్మెన్ లేక కావలివాడు గ్రహించాలా కావలివాడు ఏరీతే గ్రహించాలా వచ్చేవారు మనం దీన్ని దీర్ఘంగా చూపిస్తాము నీ బాధ్యత కూడా అంతే పరిశుద్ధాత్మడు వచ్చి ఎట్ల ఒప్ప ఈ లోకాన్ని ఈ లోకాన్ని ఎట్లా ఒప్ప ఒప్పింపజేస్తాడు ఇది పాపము మీరు నీతిని అనుసరించండి లోకంకి తీర్పు రాబోతుంది అని ఎట్లా చెప్తాడు ఆయన ఆత్మ కదా ఆత్మ ఎట్లా చెప్తాడు ఎవరిలోనూ కన్నా వస్తేనే కదా వాడుకోగలడు నిన్ను వాడుకోగలడు నన్ను వాడుకోగలడు ఎవరైనా వాడుకోగలడు ఆయనని ఆహ్వానిస్తే పరశుధాత్మను ఆహ్వానించినప్పుడు నీళ్ళ నుంచి వచ్చే సువార్త ఈ రీతిగా ఉంటుంది ఈ రెండు పక్కకు పెట్టేస్తే మీరు పరశుధాత్మ లేనివారు ఈ గుణగణాలు ఈ వాక్యంలో నీకు ఈ గుణాలు లేకపోతే ఖచ్చితంగా నీలో అభిషేకం లేదు నువ్వు ఎంత కొట్టుకోవచ్చు నీ శరీరం నువ్వు ఎంత భాషలో మాట్లాడవచ్చు ఎంత ప్రవచించవచ్చు ఏమైనా అద్భుతాలు కావచ్చు నేను మట్టుకున్నమ్మను ఎందుకంటే ఈ వాక్యం నాకు తేటగా అనిపిస్తుంది పాపం గురించి నీతిని గురించి తీర్పుని గురించి ఈ మూడు పాపం మనిషి పుట్టుకతోనే పాపి నీతి నీ పాపంలోకి నీ పాపం వల్ల వచ్చే జీతం కాబట్టి నీకు బదులుగా ఆయన మరణించి నేను రక్షించుకోండు అది నీతి నిన్ను నీతిమంతులుగా చేసిండు ఆయన ఒకరే నీతిమంతుడు కాబట్టి ఆయన నేను చేసిండు రెండు మూడవది ఆయన తిరిగి రానన్నాడు ఈ లోకానికి తీర్పుయబోతున్నాడు నువ్వు నీతిమంత్రంగా ఉంటే నీకు శిక్ష ఉండదు నువ్వు నీతిమంతులుగా లేకపోతే నీకు శిక్ష ఉంటుంది అది మూడవది ఈ మూడు నీ సువార్తలో జీవితాంతం ఇవి మర్చిపోడానికి వీల్లేదు నువ్వు అపోస్ల కార్యంలో ఒక వాక్యం చూసుకొని మన వచ్చేవారం దీన్ని చూద్దాం అపోస్ల కార్యం పదిహేడవ వచనం నీ బాధ్యత వచ్చింది దేవు నుంచి వచ్చిన ఆత్మనా దయ్యం నుంచి వచ్చిన ఆత్మనా అనేది నువ్వు గ్రహించాలా చెప్పేవాడు వాక్యం చెప్పేవాడు దేవునుంచి వచ్చిండ దేవుని మూలంగా పుట్టిండా సైతాన్ మూలంగా పుట్టిండా అనేది నీ బాధ్యత నువ్వు నేర్చుకోవాలా నువ్వు చెప్పాలరే కావాలి ఏం చేస్తాడు ఈ లోకం మీదకి వస్తుంది అరే పలాని ఓడొస్తున్నాడు పలాని వాడు అబద్ధ బోధ చెప్పబోతున్నాడు జాగ్రత్త నిజంగా తుఫాన్ అంటే నిజంగా శారీరకంగా తుఫాన్ గురించి నేను మాట్లాడతలేను వచ్చే సైతాను యొక్క అది ఏమంటాం దాన్ని యశగ్రంథంలో చూసినాం అని ఒకరోజు మనం పోయిన అటు అట్టుపోయిన వారం చేసినాం ఆ సైతాన్ యొక్క మృత నది ఈ లోకం మీదకి వస్తుంది అది ఎవరి ద్వారా దేవుడు తన పరిశుభ్రమనకు పంపించి ఏ రీతిగా మన నోరుని వాడుకొని తన నీతిని సత్యాన్ని పరిగణించిన మార్ తయారు అదే రీతిగా సైతాన్ కూడా వాని అనుచరులను వాడుకుంటున్నాడు ఈ లోకం నాకు నిన్న ఒక విషయం ఆశ్చర్యం కలిగింది ఒక పాసర్ గురించి చాలా మంది చెప్తున్నారు నేను ఆశ్చర్యపోయినా అంటే వాళ్ళు చెప్తుంటే వాళ్ళకి తెలియదు అది సత్యం కానీ టక్ నాకు దేవుడు చూపించింది మనం ఎన్నిసార్లు చూసినాము ఈ మృగముల గురించి ప్రకణ గ్రంథంలో రెండు మృగాలు ఒకటి నీళ్ళలో ఒకటి సముద్రంలో ఒకటి భూమిది గెలు ఈ రెండు దేనికి సాదృశ్యం కూడా మనం అన్ని నేర్చుకున్నాము అప్పట్లో అది ఒకటేమో ఒక మృగము ఈ లోకంలోని గవర్నమెంట్స్కి పాలిటీషియన్స్కి పెద్ద పెద్ద బిజినెస్కి సాదృశ్యం ఇంకొక మృగము మత క్రైస్తవ సంఘానికి సాదృశ్యం అని దేవుడు మనం చూపించింది ఈ రెండు మృగాలు కలిసి ఉంటాయి అని చూపించింది అయితే ఏ పాస్తర్ అయితే పాలిటీషియన్స్ని ఆశ్రయిస్తాడో రెండు మృగాలు కలుస్తున్నాయి ఏ పాస్తర్లు అయితే గవర్నమెంట్ని ఆశ్రయిస్తాయో రెండు మృగాలు కలిసి ఉంటున్నాయి మనం చూసినా మీరు ప్రారంభం పొందాలి ఎన్నిసార్లు అయితే కిషోర్ గురించి ఎంతో గంభీరంగా చెప్తున్నారు అందులో వేల మంది వస్తారు అని చెప్తున్నారు నేను అట్ట అయితే మళ్ళీ నాకు తెలియదు గురించి ఎందుకంటే ఆయన చూడలేను ఎక్కడ టీవీ కూడా చూడాను కాబట్టి ఆయన గురించి చూస్తా వింటున్నాను అంతే చాలా మంది ఆయన ఆయన గురించి వాళ్ళు చెప్తుంటే నేను పరిశీలిన ఆయన ఒక బాపునోడంట బాపునోడు కూడా రక్షణ పొంది అరే అవును బాపుడు ఏంది ఎవరైనా రక్షించుకుంటారు దేవుడు ఆయన ఇష్టం అది ఆయనతో పాటు ఆయన జిగ్రీ ఫ్రెండ్ అంట ఆయన పేరు అనిల్ అంట ఆయన పేరు నాకు అప్పుడు దేవుడు తలంపించిండు కిషోర్కి కూడా పొలిటీషియన్స్తో టచ్ ఉందా అంటే రెండు మృగాలు కలిసినాయి అది పెద్ద చర్చ అంటే మృగం పెద్దది బలమైనది మృగం పొలిటీషియన్ పొలిటీషియన్ పెద్ద మృగం గవర్నమెంట్ సపోర్ట్తో పెద్దగా కట్టేసుకున్నాడు ఇద్దరు పాపనోళ్ళు ఇద్దరు చర్చి కట్టుకున్నారు పొలిటీషియన్స్తో సంబంధం ఉంది మస్తు డబ్బులు ఇది ఖచ్చితంగా వాడికి తెలియకుండానే వాడు ఆ గుంపులలో జాయిన్ అయిపోయాడు ఇది శరీరానుసారమైందా కాదా ఒక పాస్తరు ఒక పొలిటీషియన్ని ఎగరపోయి నాకు ల్యాండ్ కావాలా చర్చి కట్టుకోని కంటే అది శరీరానుసారమైందే ఖచ్చితంగా ఎందుకంటే క్రైస్తవ సంఘము శారీరకమైనది కాదు ప్రతి ఇంట ఇంట రొట్టె పెరుచుకొని జీవించేది క్రైస్తవ సంఘం ఎవరింట్లో వాడే చర్చి పెట్టుకోవాలి ఎవరింట్లో వాడే చర్చి పెట్టుకోవాలా బిల్డింగ్స్ కట్టుకొని ప్రాపర్టీస్ సంపాదించుకొని ఆస్తులంతా సంపాదించుకొని బ్యాంక్ బ్యాలెన్సులు ఆడిటింగు మోసము దొంగ బిల్స్ దొంగ రిసీట్స్ ఇవంతా వ్యతిరేకం దేవునికి ఎట్లా పోతారు పరలోకానికి పోలేరు ఆడిటింగ్ బిల్స్ ప్రతి పాస్టర్కి ఎవరికైతే ఫండ్స్ వస్తాయో ఆ పాస్టర్లు ఖచ్చితంగా ఆడిటింగ్ చేయించాలా ఆడిటింగ్లు అన్ని దొంగ పనులే జరుగుతూ ఉంటాయి నాకు తెలుసు రెండు ఇరవై ఇరవై నేను చూస్తున్నా పెద్ద పెద్ద సంఘాలు ఖచ్చితంగా ఎందుకంటే ఆ పాస్టర్ అక్కడ పోతాడు ఇక్కడ పోతాడు వాడు ఎక్కడ ఖర్చు పెడుతున్నా తెలియదు అకౌంటెంట్ అంటాడు సార్ మళ్ళీ బిల్ సార్ ఏదో రాసాయ్యా ఇట్లానే జరుగుతుంది వాడేదో రాస్తాడు ఆడిటర్ ఏదో సైన్ చేస్తాడు ఆడిటరే ఏమైనా అకౌంటెంట్ ఈ దీనికి బిల్లు లేదు దానికి బిల్లు లేదు ఐదు వందలకు బిల్లు లేదు అట్లా ఎన్ని ఐదు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు ఐదు వందలు వాడు ఎట్లా లేక చెప్పాలా వాడు దొంగ బిల్లు నేను మళ్ళీ రాసిన మళ్ళీ కూడా నా ఫీజు పెంచేసేయంటాడు పెంచేస్తాడు అంత మోసం అకౌంట్స్ అంత పొల్యూషన్ కాబట్టి క్రైస్తవ సంఘము ఈ రీతిగా తయారైంది అందుకే మనము ఆర్గనైజర్ ఉండడానికి అవసరం లేదు అంటే ఈ రీతిగా ఈ రీతిగా మనం తయారీసుకోవడానికి అవసరం లేదు సొసైటీ అని చర్చ్ అని బిల్డింగ్స్ అని లేవు ఆ పుస్తకాలయం నుంచి ఓ పది మంది ఇక్కడ కలిస్తే అక్కడ చర్చ్ ఆ పది మంది పదకొండో వాడు వస్తే ఆ పదకొండో వాడు ఇంటి దగ్గర పెట్టుకోవాలి చర్చ్ అట్లా జరిగిందంట సౌత్ కొరియాలో చర్చలు అట్లా దేశమంతా విస్తరించినట్ట చర్చలు చిన్న చిన్న చర్చలు మనం పెద్ద పెద్ద చర్చలు తీసుకుంటాం వాళ్ళు చిన్న చిన్న చిన్న చిన్న చర్చలు ఇట్లా వాళ్ళు ఆ రీతిగా అర్థం చేసుకున్నారు మనం మటుకు ఈ ఆత్మలని వివేచించాలా చూడండి ఆ పుస్తకాలయము అధ్యాయం పది పదకొండు వర్షాలు ఇది రెండవసారి నేను దీని గురించి చెప్తున్న వాక్యం పదిహేడవ అధ్యాయము పది పదకొండు వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శిలను బెరయాకు పంపించిరి బెరయా అనే పట్టణం గురించి మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి ఎవరు పౌలుశీలలు వీరు తెసోనికలో ఉన్న వారి కంటే గనులయుండేరి ఎవరు బెరియన్లు బెరియా క్రైస్తవ సంఘం అంటే చిన్న గుంపది వీళ్ళు తెసలోనికల కంటే గంభీర్లంట అంటే బైబుల్ వాక్యంలో క్రొత్త నిబంధన కాలంలో తెసలోనికా సంఘానికి చాలా బైబుల్ నాలెడ్జ్ ఉంది కానీ వాళ్ళు ఎట్లా మోసపోయినారో మనం చూస్తాం ఎత్తవలే సంఘం అనేది తప్పు బోధకి వెళ్ళిపోయి మోసపోయేవాళ్ళు పౌలు హెచ్చరించిన అది మోసమని తెసలోనికా సంఘం కంటే ఈ బెరియా సంఘానికి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉందంట బాగా అర్థం చేసుకోండి అప్పుస్ల బోధ అంటే బెరియన్ల బోధనే నాకు అర్థమైన కాడికి ఎందుకో చూడండి వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనుల ఉండే రే ఎందుకు గనులు దేవుడు చెప్తున్నాడు వీళ్ళు గనులు గ్రేట్ ఎందుకు చూడండి ఆసక్తితో నీకెక్కని ఆశ ఉండాలా దేని విషయంలో దేని విషయంలో వాక్యమును అంగీకరించి ఆసక్తితో ఎక్కడిని ఆశతో దేవుని వాక్యాన్ని అంగీకరించి ఏం చేశారంట పౌలును శిలను చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేదో అని ప్రతి దినము ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి ఒకరోజు కాదు రెండు కాదు రోజు వీళ్ళకి ఒకటే రెండు ముఖ్యమైన గుణగణాలు నేను వీళ్ళలో గమనించిన ఒకటిది ఏం తెలుసా ప్రతిరోజు ఆసక్తితో దేని వాక్యాన్ని పరిశీలించాలా నువ్వు ఉండగలవు అట్లా అప్పుడే నువ్వు అపోసులో బోదలో ఉన్నట్టు నువ్వు బైబుల్ చదివి ఎంతకాలమైంది బైబుల్ పోగొట్టుకొని ఎంతకాలమైంది బైబుల్ పక్కకు పడేసి ఎంతకాలమైంది ఆసక్తి ఎక్కడ పోయింది వెనకడుకున్న ఆసక్తి ఎక్కడ పోయింది నీలో ఈ ఆసక్తి ఉందా బిర్యన్ల గురించి దేవుడు సాక్షిమిస్తుండో వీళ్ళకి ఎంత ఆసక్తి ఉంది వీళ్ళకి తెసలోనికా సంఘానికంటే వీళ్ళు గ్రేట్ దేవుని జ్ఞానంలో నువ్వు ఈ లోకంలో గ్రేట్ అవసరం దేవుని జ్ఞానంలో గ్రేట్ అనిపించుకోవాలా బలా నమ్మకమైన మంచి దాసరా అన్న బిరుదు నువ్వు పొందుకోవాలా మొదటి గుణగణం ప్రతిరోజు ఆసక్తితో దేవుని వాక్యాన్ని వెతుకుతున్నారు వాళ్ళు రెండవది ఆ వాక్యాన్ని ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలో చెప్తున్నావు రెండవది బయట నుంచి ఎవడొచ్చి వాక్యం చెప్పినా నువ్వు నేర్చుకున్న వాక్యాన్ని వాని మీద అప్లై చేయాలా వాడు చెప్పే వాక్యం బైబిల్లో ఉందా లేదా పరిశీలించాలా వీళ్ళు ఎంత ఖతర్నాక్ దేవుని సేవకులు అంటే పౌలుశిలని కూడా విడిచిపెట్టలే నాకు అది నచ్చింది పౌలుశిలలు కదా బ్రదర్ వాళ్ళను కూడా మనం డౌట్ పడాలన్నా నువ్వు మోసపోయేది అక్కడే నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నా ఈ లోకంలో మనం ఎట్లా మోసపోతాం అనేది ఫస్ట్ పాయింట్ ఒక గొప్ప వ్యక్తి పెద్ద పబ్లిక్ని జమ చేసి చెప్తున్నాడంటే వాడు సత్యం చెప్తున్న నమ్మను గొప్ప వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి కావచ్చు వాడన కావచ్చు ఇందాగా బ్రద చెప్పినట్లు వాడవడన కావచ్చు బిల్లీ గ్రహం కూడా భయంకరమైన తప్పు చేసినట్టు నేను చూపించిన చివరికి అది చివరికి రిటైర్ అయినప్పుడు ఇంకా ఉన్నాడు బతికి ఆయన చాలా సేవ చేసిండు చివరికి ఆయన ఒకటే తప్పు చేసిండు అక్కడే ఆయన ఎట్లా పట్టుబడ్డాడు అనేది అర్థం చేసుకోవాలి ఆ పోపు దగ్గరకు పోయి ఆ క్యాథలిక్ ప్రజలకి సువార్త ప్రకటిస్తే తెలుసా ప్రతి మతంలో రక్షణ ఉంది అని చెప్పిండు ఏష్టం అమ్మేసిండు చివరికి అంత గొప్ప వ్యక్తి ఎంతమంది తెలుసు ఎంతమంది తెలుసు అని చెప్పిన వాక్యం అది రికార్డ్ చేయబడింది పుస్తకాలలో కూడా ఉంది అది ఆయన చేసిన పని పోపు దగ్గర పోయిన ఆయన ముందు మోకాళ్ళ నుండి ఆయన చేతికి ఉంగరం ఉంటుంది ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకోవాలా ఆచరణ ప్రకారంగా ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటే అర్థం ఏంటంటే నువ్వు పోపుని అంగరి అంగీకరిస్తున్నావు నీ లీడర్లాగా అది అర్థం ముద్దు పెట్టుకోవడం అంటే ముద్దు పెట్టుకొని ఆయన ప్రకటిస్తుండే ఏమని ప్రకటిస్తున్నాడు రక్షణ కేథలిక్ సిద్ధాంతంలో కూడా ఉంది అని ప్రకటించండి అంటే నువ్వు వేసుకొని నమ్మేసినావు సరే మనం వాక్యాన్ని ముగించుకుందాం ప్రతి పాస్టర్ ఇట్లా గొప్ప వ్యక్తులు చివరిలో ఏ రీతిగా మోసకున్నారనేది దేవుడి నీకు నాకు తప్పకుండా చూపించాలా నువ్వేం గొప్పనే కాదు ఎందుకంటే నీకే నీకు ఒక బాధ్యత అప్పగించబడింది వీటిని నన్ను అనేక దినాలు అనేక ప్రజలకు ప్రకటించబోతున్నావు అనేకలకు ఇది చూపించబోతున్నావు కావాలి వాడంటే అదే కదా అరే ఉపద్రవం వాడు అబద్ధం చెప్తున్నాడు నీ మీదకి మోసపు ఆత్మ వస్తుంది ఉపద్రవం నిన్ను నరకాన్ని నడిపిస్తాను చెప్పాలా లేదు ప్రజలకు లేదు వాడి పాపంలో వాడే పోతాడు అబద్ధం చెప్పుకొని అది తప్పుబోదా ఎక్కడ లేదు వాక్యం అట్లా దుష్టులకు వ్యతిరేకంగా దోషులకు వ్యతిరేకంగా నా పక్షంలో నిలబడతాడు ఉందా వాక్యం మనం చూసినాం వాక్యం ఎన్నిసార్లు బిర్యానీలో రెండు ముఖ్యమైన గుణాలు నీళ్ళు ఉండాలా ఒకటిది ప్రతిరోజు ఆసక్తితో దేవుని వాక్యాన్ని పరిశీలించాలా నాకైతే చాలా కష్టం ఎట్లుంటుందంటే నా చుట్టూ ఎప్పుడు పబ్లిక్ ఉంటారు ఆఫీస్లో నేను కూర్చుని అంటే ఒక ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ అయితే రెండు గంటల వరకు అట్లా వస్తూనే పోతుంటారు వస్తూనే పోతుంటారు అసలు నాకు టైమే దొరకదు శనివారం అంతే ఆదివారం అంతే ఎప్పుడు మనుషులే ఉంటారు మళ్ళీ నాకు ఎక్కడ నేను ఎట్లా వెతకాలా వాక్యం నేను ఎప్పుడు చదవాలి వాక్యం అవునుగా నువ్వు చెప్పచ్చు ఏ అది అన్నీ తప్పించుకొని పో బ్రదర్ అవును వదిలేసిపో ప్రదర్ అనొచ్చు కదా మీరు దూరంగా వెళ్ళిపోయి కొండ మీద ఎక్కితే వదుకోవచ్చు బ్రదర్ ఐడియాస్ చెప్పడానికి బాగుంటాయి కదా చేయడానికి కష్టం మన బాధ్యత నువ్వు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు లేఖనాలను బాగా వెతకాల రెండవది నువ్వు నేర్చుకున్న వాక్యము ఎదుటి చెప్తున్న వాక్యం మీద నువ్వు చూసుకోవాలా ఎందుకంటే వాక్యం వాక్యంతోనే అది పరీక్షిస్తుంది నువ్వు నేర్చుకున్న వాక్యం వాడు జు వాడు చెప్తున్న వాక్యం ఒకటా కదా చూసుకోవాలా ఆయన శ్రమలకు ముందు రాడు అనే సత్యం నీకు తెలుసు ఆయన శ్రమల తర్వాత వస్తున్న నీకు తెలుసు వాడు శ్రమలకు ముందు వచ్చి నేను తీసుకొని పోతాడంటే నువ్వు అప్లై చేస్తున్నావు వాడి మీద నీ విశ్వాసం అక్కడే దేవుడిని బలనామకమైన నీకు గిరిదిస్తాడు నువ్వు గనుడివి దేవుని దృష్టి బెరియన్ల మనము గనులు పేరు సంపాదించుకోవాలంటే రెండు ముఖ్యం శరీరానికి అనుసారంగా నడవద్దు ఆత్మానుసారంగా నడవాలా ప్రతి వాక్యాన్ని ఆత్మానుసారంగా నేర్చుకోవాలి మనం అదే రీతిగా ప్రతిరోజు ఆసక్తితో దేవుని వాక్యాన్ని ధ్యానించాలి నీకు బోర్ వచ్చినా కొంచెంసేపు ఏ తర్వాత చూద్దాంలే అన్న వచ్చినా కానీ ఏం పర్లేదు కూర్చోవాలి ఫస్ట్ బైబిల్ పట్టుకోవాలి అంతే ఏ తర్వాత అన్నం తిన్నాక నిద్ర ఏం పర్లేదు అన్నం తిను తిని బైబుల్ పట్టుకో ఇంకొక విషయం చెప్పాలన్నా ఇది దగ్గర పెట్టుకో ఆసక్తి వస్తుంది ఆటోమేటిక్గా దూరం పెడితేనే సమస్య దీంతో దీన్ని షెల్ఫ్లో పెట్టినామనుకో తలిపేస్తావు షెల్ఫ్ కట్నేస్తావు నీకు కనిపించదు ఇది కనిపించాల ప్రతి క్షణం నీ కళ్ళ ఎదుట యహో యో యహో శుభ గ్రంథాల మనం ఒకరోజు అదే నిచ్చినాం నీ కళ్ళకి పెట్టుకో నీ కళ్ళ దగ్గర పెట్టుకో కావాలని నీ బ్యాగ్లో పెట్టుకో ఎక్కడ రాదు ఆసక్తిని అది చూసినప్పుడు రావు నేను ఏదో తప్పు చేసిన నేను చదువుతలేను చదువుతలేదు చదువుతలేని ఎట్లా సంభాషిస్తావు నీ ప్రభుత్వం కాబట్టి కవలివానికి సంబంధించిన వాక్యం ఇదే రాబో తీర్పు గురించి నువ్వే ప్రకటించాలా పరశుధాత్మ ఎట్లా ప్రకటిస్తాడు నీలో ఉండి ప్రకటిస్తాడు కాబట్టి నువ్వు పరశుదాత్మకు చోటు ఇవ్వాలా ఆయనని దుఃఖపరచొద్దు మనం పరశురాత్మ పొందుకున్నమే అందుకో ఎందుకు పాపం గురించి నీ నీతిని గురించి తీర్పుని గురించి మనం ప్రకటించాలి ఈ లోకంలో అందుకొరికి కావలివాడి లో ఆ గొడవ మీద నిలబడి ఊత పండుకొని చూసేది కాదు ఈ లోకం ఎంత బాగుందనేది కాదు ఈ లోకం అసహించుకొని మనము ఈ లోకం మీద వచ్చే ఉపద్రవం నుంచి మనం మనం ఆ యొక్క ఇశాకు సంతాన్ని ఎట్లా కాపాడుకోవాలన్న ప్రయాసమే మన సేవ అటువంటి సేవలో దేవుడు మనం పెట్టిండు దానికి మనమైన కృతజ్ఞత భావంతో ప్రార్థనా పూర్వకంగా మన జీవితాన్ని ముందు కొనసాగించుకుందాం అటువంటి కృప మన ప్రభు మనకు అనుగ్రహించాలా పరిశుద్ధ మీకు వందాలనైనా మీ నీతి సత్యాన్ని ప్రగతించే కొరకు తండ్రి మీరు మమ్మల్ని గోడలాగా తయారు చేసుకున్నారు దాన్ని బట్టి మీకు వందాలు అపోస్తులలు మరియు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు మమ్మల్ని కట్టుకున్నారు మీకెంతో వదనాలి తండ్రి ప్రభా కావాలి వాని జీవితం మీరు మాకు ఇచ్చినారు ప్రభా ఓ రుఖం ఏముంది మీ అందే మాకు సుఖం ఉంది ఈ ఇందులో తండ్రి ఆనందం ఏముంది మీ అందే మాకు ఆనందం ఉంది ఈ లోకంలో ఏమీ లేదు ప్రభావ సంతోషం ఎందులో కూడా సంతోషం లేదు ఎందుకంటే ఈ లోకం అంతా వాణిలో తయారు చేయబడింది వాణిలో మార్చబడింది ఇదంతా వాణి గుణగణాలే దీంట్లో ఉన్నాయి ప్రవ్వ దీంతో మాకు ఏ సంబంధం లేదు సమస్తం మీరే కాబట్టి ప్రవ్వ మీ అందు మీ నీతి సత్యని ప్రకటించే బెడగ మమ్మల్ని తయారు చేసి ప్రవ్వ ఆ యొక్క అనే అంశం గురించి మేము జనిస్తుండగా అందులోని సత్యాన్ని గ్రహించి అనేకులను దాన్ని ప్రకటించే బిడగ మమ్మల్ని తయారు చేసి మీరు అక్కడ వారు సిద్ధపరచుకోమని వచ్చిన ప్రతి బిడ్డని ఆశ్రయించమని ఏ పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె